భా ఇది ఎంతమంది చూడలేకున్నారు మాకు సజ్యులు పెట్టిన దీవానికి సజ్వులైన దైవానికి సోతం అబ్రాహ్మణ శాఖలు గొప్ప దైవానికి చూద్దాం అలా అన్ని నా రైతు ఒకరి నీకే స్తోత్రాలు నీకే కుతలు చదువుతున్నాం ఎస్ప్రభా అలాంటి ప్రేరణ చేస్తున్నాం మీరే రాండి దిగండి మాతో మీరు మాట్లాడండి బలపరచని స్థిరపరచని సరస్వత్వం నడిపించండి ఇంకా గూడే రాసేచండి నా ఎస్థాం చిన్న గుంపు జ్ఞాపకం చేసుకొని కంచేయండి దూతలు పెట్టండి నా దివాణి ప్రభ మనుషులకు స్వస్థపరిచి విడుదల తెచ్చేయండి పాఠధర వాక్యత నడిపించండి ఆత్మధర ప్రభ మీద సహించండి ఆత్మ కుమ్మురి తెచ్చేయండి జ్ఞానం తెచ్చేయండి ఈ లోకం సంతరం జ్ఞానం తీసేయండి నీ కొంచెం రోషం పూర్వకం జీవితాన్ని సహాయం సమయంలో కడబూర శబ్దంతో ఏసుని చేరుకునే విశ్వాసం నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దంతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా రావయ్యా ఏసయ్యా వేగా రావయ్యా రావయ్యా ఏసునాదా వేగమి రావయ్యా రావయ్యా ఏ సయ్యా వేగ రావయ్యా రావయ్యా ఏసునాద వేగమి రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసును చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా ఏ సయ్యారడ సమయంలో ఎదురే గే రక్షణ నీకుందా ఏ సయ్యారడ సమయంలో ఎదురే గే రక్షణ నీకుందా లోకాశలపై విజయము నీకుందా లోకాశలపై విజయము నీకుందా రావయ్యా ఏ ేగ రావయ్యా రావయ్యా ఏనాద వేగ మి రావ్యా రావయ ఏనాద వేగ రావయ్యా రావయ్యా రాకడ సమయంలో కడబూర రాకడ సమయంలో కడభూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా దూపావేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఇంపైన దూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఏసు ఆశించే దీనా మనసుందా ఏసు ఆశించే దీన మనసుందా రావయ్యే య్యా వేగారా రావయ్యా ఏసునాద వేగమి రావయ్యా రావయ్యా ఏసునాద వేగ రావయ్యా రావయ్యా ఏసునాద రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా చేరుకునే విశ్వాసము నీకుందాం దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా ఏసునాదునితో సహవాసము నీకుందా ఏసునాదునితో సహవాసము నీకుందా రావయ్యా వేగ రావయ్యా రావయ్యా ఏ సునాదా వేగ మ రావయ రావయ్యా ఏ సైయ వేగ రావయ్యా ఏసునాదా వేగమి రావయ్యా రాకడ సమయంలో కడభూర శబ్దముతో రాకడ సమయంలో కడభూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా శ్రమలో నా సహనము నీకుందా స్థుతించే నాలు కనీకుందా శ్రమలో నా సహనం నీకుందా స్థుతించే నాలు కనీకుందా ఆత్మల బా ఆత్మల కొరకైనా భారము నీకుందా ఆత్మల కొరకైనా భారము నీకుందా రావయ్యా ఏ స్థయ్యా బేగా రావయ్యా రావయ్యా ఏ వేగమే రావయ్యా రావయ్యా ఏస్త రావయ్యా రావయ్యా ఏ వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని విశ్వాసము నీకుందా స్సుని చేరుకునే విశ్వాసముని కుందాం నీ పాతారోత జీవితము నీ పాప హృదయం మారిందా నీ పాతారోత జీవితము నీ పాప హృదయం మారిందా నూతన హృదయంతో ఆరాధన నీకుందా నూతన హృదయంతో ఆరాధన నీకుందా రావయ్యా ayya vegaravayya ramayya estu nada vegamera vayya రావయ్య ఏసయ్య వేగ రావయ్యా రావయ్య ఏసునాద వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా అన్ని anniiti kanna minnago kanniti prardana neekunda anniiti kanna minnago కన్నీటి ప్రార్థన కుందా ఎల్లా వేలలో స్థుతి యాగము నీకుందా ఎల్లా వేలలో స్థుతి యాగము నీకుందా రావయ్యా ఏ సయ్యా వేగ రావయ్యా రావయ్యా ఏ సునాద వేగమరావయ్యా రావయ్యా ఏ వేగ రావయ్యా రావయ్య వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా హలలు అలలుయా థ్యాంక్ యూ దిలి వెరీ నైస్ సాంగ్ పరశుదీ మీకు వదనాలైనయ్యా మీరు మాకు సాయకులు గుండెంత వరకు నడిపించడం మంచి ఆరోగ్యం దయచేస్తున్నారు మంచి ఆహారం అనుగ్రహించినట్టు మంచి నిద్ర తెచ్చేస్తున్నారు మీకే వననాలు అర్పించుకుంటున్నాం ప్రభావ సమస్త అనుగ్రహించబడింది అయినా ఏసంగ మీరు లేనిచ్చు మనం ఎంతో భయంకరంగా జీవించే వాళ్ళం ప్రభావ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి హద్దుకున్నందుకు మీకు వదనాలు ఒకటి అదే ప్రేమని మేము అన్నిటిలో చూపించాలా అన్నింటిలో ప్రకటించాలా ఇటువంటి ప్రేమలోనికి అందరూ రావాలి ఈ లోకంతో సమాధన పడకుండా ప్రభు మేము మీతో సమాధన పడాల ప్రభు కాబట్టినైనా అటువంటి సమాధానం నీళ్ళ మాకుంది సిద్ధపాటు మాకుంది సిద్ధపరిచే దినాలు సిద్ధపరిచే సమయం చివరి సమయం ప్రభు మేముంటుంది లాస్ట్ మినిట్స్ కాబట్టినైనా అందరినీ ముద్రించుకొని కాపాడమని కనిపిస్తున్నాం ప్రేమ మీరు పిలుస్తా ఉన్నారు తండ్రి పోయిన వార అంతట్లో మీరు మాతను మాట్లాడుతున్నారు సిద్ధపరుస్తా ఉన్నారు ప్రభా త్వరగా సిద్ధపడండి సిద్ధప్రవారి కానీ ప్రభావం మనుషులు వినేవాళ్ళు వింటున్నారు లేనివారు లేదు ప్రభావం నిర్లక్ష్యంగా జీవిస్తున్న వారు నిర్లక్ష్యమే జీవిస్తారు మిమ్మల్ని తురణీకరించి ఇప్పుడు మనుషుని ఆశ్రయించడం ఎక్కువ అయిపోయింది ప్రభావం కానీ ఇప్పుడు మాకు మార్కు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వండాలి మిమ్మల్ని స్థితించి కనిపరిచే భాగ్యం కనిపించింది మీకు వందాలి ప్రార్థన అంటే ఆసక్తి పుట్టించండి వాక్యం అంటే ఆంశ పుట్టించండి మళ్ళీ విరక్తి తీసుకొచ్చిన తర్వాత మనకి అందిస్తున్నాం అతను మాట్లాడి బలపరిచింది మీకు సాక్షి వెళ్ళి పెట్టుకోవాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా వాయిస్ సరిగా పట్టణ గ్రంథం ఆరో అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాం బ్రదర్ మనం ఈరోజు చాలా అవసరం మనకి ఎందుకంటే ఐదవ అధ్యాయంలో మనం చూసినాము ముద్రలు విప్పబడడం ఏసు ప్రభుత్వ ఎవరు విప్పరు ముద్రలు భవిషత్తులు ఏం జరగబోతున్నాయో నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆయన కలిగిన మనసుని నువ్వు ధరించుకుంటే కానీ నువ్వు వీటిని అర్థం చేస్తున్నాయి ఎంత ఉంటాము ఎన్నో వాక్యాలు కానీ ఏవి కూడా నీ మైండ్ లో రిజిస్టర్ కావు ఇప్పుడు చిన్నప్పట్లో కాలంలో చూస్తుంటే క్యాసెట్ టేప్స్ ఉండేది ఆ రోజుల మనుషులు టేప్ లో టేప్ రికార్డర్ లో క్యాసెట్స్ పెట్టి రికార్డ్ చేసుకునే ఇప్పుడు అవన్నీ జమ చేసింటారు ఈ రోజు క్యాసెట్ టేప్ రికార్డర్స్ లేవు కానీ క్యాసెట్స్ ఉన్నాయి ఎట్లా వాడుకోవాలన్నా తెలియదు నుంచి మళ్ళా ఆరోగ్య రిజిస్టర్ రికార్డింగ్ చేసుకున్నాయి వింటే కదా తెలిసేది ఏముంది అనేది ఈ రోజు కూడా అంతే ఇన్నిటి రికార్డింగ్ చేసుకొని హృదయంలో భద్రపరచుకోకపోతే మటుకు అవి నెరవేరే టైంకి నువ్వు మర్చిపోతూ ఎందుకు పరిస్థితి లోకంలో విషయం అర్థం కాని స్థితిలో ఉన్నారు ఈరోజు మనుషులందరూ సేవకులు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఉంటుంది ప్రవచనాలు నెరవేరే టైం దురదృష్టం ఏంటంటే ఏం ప్రవచనం ఎవరి ప్రవచనం ఎవ్వరికి తెలియదు అట్లా ఉంది భయంకరమైన స్థితి కొన్నిసార్లు దుఃఖం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంటది ఇప్పుడు అవ్వ అంత నిర్లక్ష్యమైన జీవితం జీవించింది క్రైస్తవ జీవితం కానీ ఇప్పుడు మనల్ని దేవుడు సిద్ధపరుస్తుండడు దేని కోరుకో తెలుసా గొర్రెపిల్ల వివాహానికి ఎవరు పిల్లబడ్డారు అందరిని పిలిచాడు కానీ చివరికి ఎవరు వచ్చిండ్రు సంత వీధులలో రాజమార్గంలో తిరిగేటోళ్ళు ఆహ్వానము పత్రిక పంపిస్తున్నాడు ఒకరు రాలే నేను నాకు బధకారం ఉంటుంది నేను చాలా మందికి చెప్తా ఉంటాను కూడా లెక్చర్స్ ఇస్తేప్పుడు నేను ఎవడన్నా ఆహ్వానిస్తే ఫంక్షన్స్ కి సరే మనము వాటిని ఆ రీతిగా తీసుకో మనం ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయం కానీ ఎవరన్నా పిలిస్తే మటుకు ఎందుకు పోతామో తెలుసు ప్రతి ఫంక్షన్ నేను పిలిచిన అవకాశం ప్రకటించడానికి ఏ ఫంక్షన్ అయినా కానీ సువార్త ప్రకటించడానికి మనం అవకాశం తీసుకుంటాం అట్లీస్ట్ ఒక ఆత్మ రక్షణ పొందుతుంది అదే భారంతో సువార్త ప్రకటిస్తుంటాం అట్లీస్ట్ తప్పిపోతున్న ఒక ఆత్మ తిరిగి సన్నిధికి వస్తా ప్రభుత్వ సన్నిధికి నిర్లక్ష్యం మనం విడిచిపెట్టం వాళ్ళని కాబట్టి గొడపిల్ల వివాహానికి ఇప్పుడు ఆహ్వానము ఆరంభం అయిపోయింది పత్రికలు ఇవ్వబడే వాళ్ళు పోవచ్చు కానీ పత్రిక తీసుకొని కూడా లైట్ తీసుకుంటున్న ఉన్నారు ఎన్ని పత్రికలు దేవుడు మీకు సువార్తలు అనుగ్రహించు సువార్తలలో దాని తర్వాత పౌలు రాసిన పత్రికలు అన్ని వివాహానికి సంబంధించినవి కదా వరపిల్ల వివాహానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఐదవ అధ్యాయం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ వివాహానికి వచ్చిన లోపల ముద్రింపబడతాడు లోపల సీల్ చేయబడతాడు ఒకసారి పెండ్లి ఇందులోనికి వెళ్ళిపోయినాక తలుపులు వేయబడతాయి వాళ్ళ ఉన్న వాటి పరిస్థితి ఏంది ప్రళయంలో ఉన్న పరిస్థితి విడవబడ్డవాడు జలం చేత కొనిపబడ్డాడు లోపలి వెళ్ళిపోయిన వాడు ముద్రింపబడ్డాడు జలము ఎవరినైతే కొట్టుకొని పోయిందో వాళ్ళందరూ బయట ఉన్నారు ఓడ లోపల ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు అది పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజంగా చూపించబడ్డ వాక్యం కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ పెళ్లి ఎవరైతే గొరపిల్ల స్వరం విని పెళ్లి బిందులోనికి వాళ్ళందరూ భద్రపడ్డవారు పరచబడ్డవారు ఇప్పుడు ఇది భద్రపరచబడే సమయం బయట ఉన్నవానికి శ్రమ స్టార్ట్ అయిపోయింది ఇదే మనం నేర్చుకుంటున్నాం ఈరోజు ప్రపంచం అంతటా వింతలు వింతలు నేను చూస్తున్నా కొన్ని మీకు కనిపిస్తుంటే కొన్ని నాకు కనిపిస్తూ ఉంటే అందరికి కనిపిస్తాయి చూసే వాళ్ళకి నాకు మూడు కోట్ల మంచి తిని పండుకుంటే అంటే నీకేం అర్థం కాదన్నట్టు అయితే వింతలు వింతలు ఎక్కడు ఎవడిష్టం వాడు ఎవడిష్టం వాడు ఒక స్టోరి ఓపెన్ నేను చదువుతున్నాను ఆ చైనాలో వుహాన్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది ఈ వైరస్ ఫస్ట్ అక్కడ నుంచి ప్రపంచానికి స్ప్రెడ్ అయింది అక్కడ ఏది ఆరంభమైందో అక్కడ ఆగలేదు అక్కడ నుంచి ప్రపంచం అంతటా విస్తరించి వచ్చేసింది ఎక్కడ చైనా ఎక్కడ వుహాను ఎక్కడ హైదరాబాద్ అది ప్రపంచమంతటా తిరుగుతూనే ఉంది ఈ వైరస్ ఒక ఒక రీసెర్చ్ లో నేను చదివిన విన్నాను అక్కడ సైంటిస్ట్లు ఈ బాంబ్స్ తయారు చేస్తారు దేశాల మీద యుద్ధానికి ఆ బాంబ్స్లో ఈ వైరస్ పెడతారంట ఏ దేశంలో అయితే బాంబు వేస్తారో మొత్తం ఆ దేశంలో ఈ వైరస్ మనుషులందరూ పోతారు అన్నట్టు ఆ వైరస్ అట్లా స్ప్రెడ్ అవుతుంది ఆ ద్వారా కాబట్టి దాన్ని బయో వార్ఫేర్ బయో బాంబ్స్ అంటారు అన్నట్టు బాంబ్స్ అంటారు బట్ అయితే వాళ్ళు ఆ సైంటిస్ట్లు ఆ బాంబ్స్ తయారు చేసినప్పుడు వాళ్ళ చేతిలోకి గ్లవ్స్ వేసుకుంటారు కదా ఇంటికి పోతే ఆ గ్లౌస్ అన్ని డస్ట్బిన్ లో పడేసుకోవాలంట ఆ చెత్త ఒకటి తీసుకుపోయి ఇంకొక పెద్ద చెత్త కుండిలా పడిస్తే అది ఎక్కడ ఆ చెద్ద చెత్త కుండి చేపల బజార్ దగ్గర ఉంది అంట ఆ చేపల బజార్ లో చేపలు ఏం చేసారు ఈ మంచిగా చూడడానికి గ్లౌస్లు నేసుకొని పోయటారు అంట వాటికి ఉందంటే ఈ వైరస్ అట్లా ఒకరు ఒక్కొక్కరు కానీ మనకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందో కాని అంత వింతలు అసలు పిచ్చి పిచ్చి గుస్లు వైరస్ ఆ బారిన పడి ఇంకొక దిక్కు ఆక్సిజన్ సిలిండర్స్ వదిలీస్ అవడం ఏంది ఇంకో దికు ఆక్సిజన్ ఎక్కువ పెట్టి సావడం ఏంటి ఇక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు యాక్సిడెంట్స్ కావడము వింత వింతలు మనం వింటున్నాం ఆ టచ్ టచ్ దేశంలో వాళ్ళు గలకి ట్రైనింగ్ ఇస్తున్నారంట దేశంలో తేనెటీగలికి ట్రైనింగ్ ఇచ్చారు అంట ఏంటంటే ఈ వైరస్ ఎక్కడుందో అక్కడ పోయి అది పోయి దాన్ని చంపేసేటట్టు ఒక్కడొక్కడు పిచ్చి పిచ్చి ఇప్పుడు ఇష్టం వాడు అసలు భయంకరంగా ఉంది కదా ప్రపంచం నేను చూస్తుంటే నాయితే ఎంత పిచ్చోళ్ళు ఎంత వెర్రోళ్ళు అయిపోయారు ప్రపంచం అంతటం సైంటిస్ట్ జుట్టు బీక్కుంటున్నారు వాళ్ళకి అర్థం కాక డాక్టర్లకు ఏం డాక్టర్స్ టీమ్స్ గిపల్లిలో ఉంది కదా కోవిడ్ కి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఒక నర్సు ఫోన్ చేస్తుంటే ఆయన రికార్డింగ్ నేను విన్నా ఆమె ఫోన్ చేస్తుంటే రికార్డింగ్ చేసి దాన్ని మొత్తం సేవ్ చేసినా ఆయన చెప్తుంది ఒకసారి ఒక్క పోది హాస్పిటల్స్ అని చెప్తుంది అక్కడ ఉన్నాయి మీరు ఊరికి వచ్చి మీద మిమ్మల్ని చూసేటోడు ఇవ్వబడలేడు దాహం ఇస్తే ఎవరు నీళ్ళు పోచేటో లేడు నీకు తిండి పెట్టేటోళ్ళు లేడు నీకు టైలెట్ తీసుకో పెట్టలేడు నీకు మందించేటోళ్ళు లేడు ఎవరు లేడు ముప్పుకి రాగానే మొక్కు మాస్క్ వేస్తున్నారు అసలు ముక్కు మాస్క్ వేస్తే ఊపిరి వస్తున్నారు చాలా మంది అది తీసుకోలేకపోతున్నారు బలహీనంతో అది రబ్బర్స్ ఉంటాయి కాబట్టి ఎలాస్టిక్ చెవు నుంచి తీసుకోలేకపోతున్నారు ఊపిరి వస్తున్నారు భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్తున్నారు చెప్పండి ఈ శ్రమల దినాలు కావా మనం శ్రమల అడుగుపెట్టినాం కాని ఎప్పుడు ఎత్తబడాల్సింది చర్చ్ వాళ్ళ బోధ ప్రకారంగా మేము శ్రమలు చూడకుండా ఎత్తపడతాం అనుకున్నారు కానీ మొత్తం శ్రమలకుండా పోతుంది ఇప్పుడు పాస్టర్స్ అందరు చాలా అందరం చెప్పను కానీ నేను కొంతమంది ఈ రీతిగా ప్రార్థిస్తున్నారు ప్రభు నేను ఎత్తపడతాను అనుకున్నాను నేను ఎందుకు ఇక్కడ ఉండిపోయినాను అని ప్రార్థన చేస్తారు నేను విశ్వసించిన కదా ఎత్త పడతానని వర్షత్వ పొందుకున్నాను కృపారులు పొందుకున్నాను నేను ఎంత పడుతున్నాను కానీ నా పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది అని ఏడ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాను చర్చి మెంబర్స్ కూడా అది ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నారు ఎప్పుడు చేయని విధంగా ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు చేయలే సుఖానుభవాన్ని ఆశ్రయించింది ఏసాగు జీవితం ఈ రోజు ప్రార్థనలో భయంకరంగా వరిస్తున్నారు కాబట్టి మొత్తం వింత వింతగా ఉంది ఒక్కసారి ప్రకటన గ్రంథం ఆరో ఉద్యమం లభిస్తే ఓన్లీ నేను ఉపోద్ఘాతం ఇస్తున్నాను ఈ రోజు తర్వాత డీటెయిల్డ్ గా ఈ ఆర అధ్యాయాన్ని మనం చూస్తాము ఆర అధ్యాయము అర్థం కావాలంటే ఇది విషయంగా మీకు ఆల్రెడీ చెప్పిన గొరపిల్లకి సంబంధించింది ఇది ఏడవ వచ్చంలో ఉంది ఎనిమిదవ వస్త్రంలో అప్పుడు నేను చూడగా కాబట్టి మొదలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది స్టార్ట్ అవుతున్నారు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము ఒక గుర్రము కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాణిని వెంబడించాను కాబట్టి ఇవన్నీ చిహ్నాలు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలా ఈ చిహ్నాలు ఎందుకంటే ఇది ఇంకొక లైఫ్ మీకైతే లైఫ్ లో తెలుసు కాబట్టి ఫైనల్ ఛాన్స్ ఇవి ఇవి అర్థం చేస్తుంది ఈ వాక్యాలు నేను కూడా ఎందుకు ఆశ చూపిస్తుంది అంటే ఈసారి వదిలేస్తే ఇవన్నీ నేను ఇవి ఇంకొకరికి చెప్పలేను ఇంపాసిబుల్ అన్నట్టు నా లైఫ్ కూడా ఎందుకంటే ఒక సైకిల్ ముగిస్తుంది నా లైఫ్ ఈ వాక్యాలు నేను మళ్ళా ఇంకొకసారి తిరిగి చెప్తాను లేదో నా లైఫ్ ఇది ఫైనల్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దీని తర్వాత ఎట్లుంటుందో మీకు తెలుసు నేను మూడు నాలుగు సార్లు జ్ఞాపకం చేసిన మీకు నేను కాబట్టి ఇప్పుడు ఇది ఒక టైం అన్నట్టు ఈ టైంలో ఎవరు దీన్ని హత్తుకుంటారో వాళ్లే ప్రొటెక్ట్ చేయబడతారు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను దీన్ని వదిలేసిన వాళ్ళు ఎప్పటికింకా వాళ్ళకి ఈ ప్రకటన బృందం అర్థం కాదు అయిపోయింది వాళ్ళ ఏజ్ ఇవి తెలుసుకోకుండానే వాళ్ళ కళలు ముగించుకుంటారు ఏ వయసు అనేది గానే కాదు కాబట్టి అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల కనబడింది పాండూర వర్ణం అంటే గ్రీన్ కలర్ మన మసీద్ మీద ఉంటది కలర్ ఫ్లాగ్స్ ఆ జెండా అన్నట్టు ఆ అది నాచురంగు పాండూర వర్ణం అంటే నాచు రంగు నీళ్ళల్లో ఉంటది కదా నాచు ఆ రంగు అన్నట్టు అంటే డార్క్ గ్రీన్ కలర్ అటువంటి గుర్రం చూడండి ఎప్పుడన్నా చూసినారు అటువంటి గుర్రాన్ని మీ లైఫ్ లో తెల్ల గుర్రము నల్ల గుర్రము ఆ చాక్లెట్ కలర్ గుర్రాలని మనం చూస్తాం కానీ తెలుపు నలుపు చుక్కల గల గుర్రాలకు చూస్తాం కానీ ఈ పచ్చ రంగు గుర్రాన్ని ఎప్పుడన్నా చూసినరా మీ లైఫ్ లో మీ ఖచ్చితంగా చూడకపోయి దానికి ఏమన్నా హోలీ కలర్ పూస్తే గానీ అది పచ్చ తెల్ల దానికి గ్రీన్ కలర్ పూస్తే గాని పచ్చ గుర్రం కనిపిద్ది చూడండి ఎవరైనా ఇంటర్నెట్ లా గ్రీన్ కలర్ హాట్స్ అని కొట్టేస్తే ఎవరైనా కలర్ పూసిన గ్రీన్ హాట్స్ మీకు కనిపిస్తుంది కానీ మనకు తెలుసు ఆ ఈ ఈ గుర్రం దేనికి సంబంధించింది అనేది ఈ ప్రవచనాలన్నీ ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి దాని తర్వాత ఆత్మీయ స్థితిలో నెరవేరుతున్నాయి ప్రకృతి సహజంగా చెప్పాలంటే పాండూర వర్ణము గల ఇది దేనికి సంబంధించింది అనేది తర్వాత దాని మీద కూర్చున్న ఎవడు దాని మీద కూర్చున్న పేరు మృత్యుమనుంది అంటే అది మనిష మరణం దాని తర్వాత పాతల లోకము వాణిని వెంపడించదు ఎవరిని మృత్యు మృత్యువులు పాతల లోకం అంటే చీకటి జీవితాలు చీకటి కాలాలు చీకటిని వెంపడించే వాళ్ళందరూ దాన్ని వెంపడిస్తారు అంటే నరకాయంలో జీవించే వారు వీళ్ళందరూ ఉదాహరణకి మనకు తెలుసు ధనవంతుడు ఈ లోకంలో ఆనందిస్తాడు దరిద్రని లాజరు ఈ లోకంలో నరకాన్ని అనుభవించిండు ధనవంతుడు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించిండు అంటే పర్లోకాన్ని సంతోషాన్ని అనుభవించింది స్వర్గం అనుభవించిండు కానీ ఎప్పుడైతే శరణి విడిచిండో వాడు నరకానికి పోయిండు ఈ నరక పడ్డ ఈ పేదవాడు స్వర్గానికి పోయిండు అబ్రహాం రొమ్మును అనుకున్నాడు అబ్రాహం రొమ్ము అనేది ఒక స్థలం అది అబ్రాహం రొమ్ము అనేది ఒక స్థలం ఎప్పుడైనా చెప్తే ఇప్పుడు చెప్పాను ఇంగ్లీష్ లో అబ్రహా భోజం అని అంటే రొమ్ము ఛాతిభాగం అది అంటే సురక్షితమైన స్థలం అన్నట్టు ఛాతి భాగం పిల్లల్ని ఎత్తుకుంటే పిల్లలు ఛాతి భాగం ఎత్తుకుంటారు వాళ్ళకు సురక్షితం అన్నట్టు కాబట్టి అబ్రహం రొమ్మున అంటే అదొక స్థలము దేవుడు తన బిడ్డలందరినీ అక్కడ బల జతపర్ జమ చేసుకుంటాడు ఈ కాలాలు ముగించుకున్న వాళ్ళ శరణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు రక్షణ పొంది వాళ్ళందరినీ అబ్రహం భోజం లేక అబ్రహం రొమ్ము అనే స్థలంలో జమ చేసి ఆయన ఈ లోకంలోకి తీగొచ్చినప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని అప్పుడు ఇక్కడ ఆయన రాజ్యము శాశ్వతంగా స్థిరపరచబడుతుంది ఏదైనా తోట అప్పుడు తెరవబడుతుంది ఆంధ్రం అక్కడ సుఖంగా జీవిస్తాం అది చివరికి జరగాల్సిన విషయం కానీ ఆ ఏడో వర్షంలో మనం చూస్తున్నాం ఏ ఎనిమిదో దీని మీద కూర్చున్న ఈ పచ్చ పాండుర వర్ణం గల గుర్రం మీద కనబడిన వాడు ఎవరు కూర్చున్న వాడు ఎవడు వాడి పేరు మృత్యు పాతాల లోకం వాణ్ణి వెంపరించింది అంటే ఎవడు వెంపరిస్తారు చెప్పండి అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళే యశగ్రంథాలకు చూసిన వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్న వాళ్ళు కాబట్టి మృత్యుని వెంబడించే వాళ్ళందరూ లేక అబద్ధం వెంపడించే వాళ్ళందరూ దాన్ని వెంట ఉన్నారు దాని వాడికి ఏం అధికారం ఇచ్చినా చూడండి మృత్యువుకి ఖడ్గం వలనను కరువు వలనను ఆయన వాడికి వాటికి అధికారం ఇచ్చింది అన్నట్టు ఎందుకు ఇక్కడ ఈ కట్ అయిపోయింది వాక్యం ఎవరన్నా చూడగలరా మీ తెలుగు బైబుల్ ఎట్లా రాసింది ఇక్కడ ఆగి వలన సార్ కాస్త కడ్కం వలనను కరువు వలను మరణం వలను వలనను భూమిలో నుండు క్రూర మృగం వలనను భూ భూమి యొక్క నాలుగవ భాగమైన భాగం అధికారం వానికి ఇయ్యబడను చూడండి వానికి అధికారం ఉంది మరి చంపడానికి యాక్చువల్లీ సైతానికి చంపడానికి అధికారం లేదు కానీ చివరికి ఇచ్చండి యోగు విషయంలో చూసినాము అతని ప్రాణం తప్ప నువ్వు ఏమైనా చేస్తావు అధికారం ఇవ్వలేదు ప్రాణం మీద యోగు ప్రాణం మీద మన ప్రాణం మీద కూడా దేవుడు వానికి అధికారం ఇవ్వలేదు అందుకే బ్రతుకున్న వినొచ్చు కానీ దీనికి ప్రాణం మీద అధికారం ఇచ్చాడు అందుకే దాని పేరు మృత్యువు మనకి శత్రువు మరణము మన శత్రువు అని ఉంది బైబిల్లో కాబట్టి మరోసారి చదివే ఎందుకో ఈ వాక్యం తెలుగు నా మొబైల్ ఫోన్ల ఖట్గం వలనను కరువు వలనను మరణం వలనను మరణం వలనను భూమిలో నుండు క్రూర మృగం వలనను భూమిలో నుండు భూమిలో చూడండి బాగా తెలుసు భూమిలో ఉండు క్రూర మృగం వలన భూనివాసులను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ నాలుగవ భాగము అధికారం వానికి ఇవ్వబడి చూడండి భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం మీద వారికి వానికి అధికారం ఇవ్వబడింది చూడండి ప్రతి అధికారం తిమోతి రాష్ట్ర పత్రికలకు చూస్తాము ప్రతి అధికారము పైనుండి రావాల్సిందే అని నాకు జ్ఞాపకానికి వస్తుంది ఎవరికైనా జ్ఞాపిక ఉందా చూడండి ప్రతి అధికారము పైనుండి రావాల్సిందే అని ఉంది ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే దేవుడు సైతానికి ఎందుకు అధికారం ఇస్తాడు ప్రజా దగ్గర మన ప్రభుత్వం మాట్లాడతారని ఆ విషయం నిన్ను విడిపించాలని విడిపించగలను అంటే ప్రతి అధికారులు పయనించి రావాలని అంటాడు రోమిల రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయము ఇలా ఉంటుంది బ్రీ రోమిల రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం అవన్నీ రాసుకోవాలి ఎందుకంటే మనకి తర్వాత దొరకవు కొన్ని కొన్ని సార్లు నేను కూడా స్ట్రగుల్ అవుతుంటా ఆ టైంకి దొరికితే దాని తర్వాత దొరకవరు రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయము ప్రతి వాడు ప్రతి వాడును పై అధికారులకు లోబడినవరను కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అధికారము పైనుంచి రావాల్సిందే ఇది చర్చకు చెప్పిన అధికారం చర్చ్ లో అధికారులకు లోబడాలని ఉంది కానీ ఈ రోజు పాస్టర్స్ దీని ఏం చెప్తారంటే ఈ లోకంలో అధికారులకు లోబడాలంటాడు గవర్నమెంట్ అథారిటీస్ కి లోబడాలా మినిస్టర్స్ కి మనం లోబడాలా పోలీస్ కి లోబడాలా అని చెప్తా ఉంటారు అది నేను మీకే ఒక చెప్పేస్తాను మీరే అర్థం చేసుకోండి ప్రతి వాడు లోబడి ఉండవాలను నేను అదైతే పాటిస్తాను ఇప్పుడు ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అది గవర్నమెంట్ ఇచ్చిన అధికారం వాడికి ట్రాఫిక్ ఆఫీసర్ కి సిగ్నల్స్ నువ్వు దాటద్దు కాబట్టి నేను రక్షింపబడ్డవాడిని కాబట్టి సిగ్నల్ పడగానే నేను ఆగిపోతాను నేను ముందుకు వెళ్ళిపోను రాంగ్ రూట్స్ నేను పోను ఎయిటీ పర్సెంట్ రాంగ్ రూట్స్ పోను నేను కొంచెం దూరమైనా పర్లేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ మెల్లిగానే పోతాను నేను కానీ జంప్ చేయండి సిగ్నల్స్ రూట్స్ రూల్స్ ధిక్కరించాను ఎందుకంటే వాడికి అనుగ్రహించబడింది అధికారం నువ్వు ఆ అధికారానికి అవిధేత చూపిస్తే వాడు ఖచ్చితంగా వానికి పవర్ ఉంటుంది ఈ మీద దేవుని బిడ్డల మీద సైతానికి పవర్ ఇస్తాడు దేవుడు ఈ లోకం వాన ఆధీనంలో ఈ లోకంలో ఉన్నప్పుడు వాడు తప్పక చెప్తాడు నా ఆధీనంలో ఉన్న లోకంలో వీడు నా రూల్స్ పాటించకపోతే చూడండి ఏలైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అర్థమవుతుందా ప్రతి అధికారం ఈ లోకంలో దేవుని వలననే కలిగింది దేవుని లేకుంటే ఏ అధికారం లేదు నీ మీద ఎటువంటి వాడు పెత్తనం చలాయించినా నువ్వు అర్థం చేసుకోవాలా ఇది దేవుని కలిగింది వాడు అన్యుడు కావచ్చు రక్షింపుబడ్డ వాడు నీకు మంచి విశ్వాసీ బాస్ కావచ్చు అది నువ్వు చేసుకున్న అదృష్టం మమ్మల్ని నేను ఎక్కడ వినలే అదృష్టం అనే పదం బైబిల్ లేదు అదృష్టం అనే పదం దేవుడు కల్పిస్తేనే ఒక విశ్వాసి నీకు నీ తల మీద ఉంటే వాడు ఎన్నో బాగోగలు తీసుకుంటూ ఉంటాడు ఎందుకంటే విశ్వాసి కాబట్టి కానీ అందరికీ అటువంటి విశ్వాసమైన భాసులు దొరకరు కదా కాబట్టి ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి ఏ ప్రైమ్ అయినా కానీ వాడు ఎవడన్నా కానీ అవన్నీ దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారంలో ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అందుకు నీ ప్రార్థనలు విన్నాడు దేవుడు మాకు గవర్నమెంట్ వద్దు ప్రభువా అంటే నీ ప్రార్థన విన్నాడు దేవుడు నువ్వు నలభై దినా ఉన్నా నీ ప్రార్థన వినాడు దాని తర్వాత ఏమైందో చూడండి ఎదిరించు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు ఎందుకంటే దేవుడు పెట్టిన అధికారాన్ని నువ్వు కూడా ఎదిరించండి ఉదాహరణకి వైరస్ కి అధికారం ఇచ్చాడు నువ్వు దానికి వ్యతిరేకం ఇస్తే నీ మీద నువ్వు శిక్ష తెచ్చుకుంటావు దాన్ని ఎందుకు నువ్వు అసహించుకుంటున్నావు దాన్ని ఎందుకు నువ్వు తిడుతున్నావు దాన్ని ఎందుకు నువ్వు బంధిస్తున్నావు దానికి ఇచ్చిండీ దేవుడు అధికారం మళ్ళీ నువ్వు దాన్ని వెంబడించి దాని దాన్ని నువ్వు బంధిస్తే అది ఎట్లా బంధింపబడుతుంది దానికి ఆల్రెడీ లిబరీ దానికి ఫ్రీడమ్ దానికి అధికారం వచ్చింది అటువంటి అధికారాల జోలికి పోవద్దు కాబట్టి నీకు విభేచనవరం లేదు అన్నట్టు నువ్వు దాన్ని బంధిస్తా నీకు విభేచనవరం లేదు అన్నట్టు నువ్వు దాంతో ఈ మనిషిని విడిచిపెట్టాను మాట్లాడొచ్చు కానీ నువ్వు దాన్ని బంధించలేవు ఎందుకంటే దేవుడు దానికి విడుదల విడుదలస్తుంది ఓవారి బంధించడానికి నేను అనుకుంట బహుశా ఇవి మీకు అర్థమవుతున్నాయి అనుకోండి నేను చెప్పేది కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆరో అధ్యయంలో మనం చూస్తున్నాం ఇక్కడ మీ కనకందరికీ ఇప్పుడు ఆహ్వానం పెళ్లి విందుకి ఆహ్వానం మనకందరికీ గొరపిల్ల పెళ్లి బిందుకి మనం సిద్ధపడాలా బుద్ధి లేని కన్యకల గురించి నేను ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల ఈ ఆరవ అధ్యాయం దానికి సంబంధించిందే బుద్ధి లేని బయట ఉండను బుద్ధిగల కన్యకలు లోపల పోయినాక తలుపులు వేయబడను అని జానిస్తాం మనం పత్ సువార్త ఇరవై అధ్యాయంలో అది నేను వచ్చే వారం మరి దీర్ఘంగా చూపిస్తాను ఈ రోజు మనకు కొన్ని క్లుప్తంగా నేను వాక్యాలు మీకు చూపిస్తాను తొమ్మిదో వర్షం చూడండి ఒకసారి మళ్ళీ దాని తర్వాత మనం మొదటి వర్షం నుంచి ప్రారంభిస్తాం మనము అన్న ఎక్కడ చూస్తున్న మనం ప్రకటన గ్రంథం కోవాలి ఆరోగ్యం ప్రకటన ఆరోగ్యం అన్న ఆరోగ్యం తొమ్మిదో ఆయన ఐదవ ముద్ర వచ్చినప్పుడు ముద్ర వప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వాదింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద నేను చూచితుంది ఇది మన సేవా జీవితానికి చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే ఎంతో మంది దేవుని బిడలు రథసాక్షులు అవుతున్నారు మరణిస్తున్నారు ప్రపంచమంతట వాళ్ళ ప్రార్థన ఎట్లుందో చూడండి పాదవ వచనంలో వారు నాదా సత్య స్వరూపి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అదే రీతిగా ఆరవ బూరకి ఏం జరుగుతుంది మీరు అవి కనెక్షన్స్ కొంచెం కేర్ఫుల్ గా చూడాల్సి ఎందుకంటే ఇది ఈజీ కానీ కాదు నాకు తెలుసు ఎవరు కూడా కనెక్షన్స్ చూపించలేరు అట్లా బట్ ప్రభు మనకు ఆల్రెడీ అవన్నీ బయలు విడదీసి ఎందుకంటే ముద్రలు విప్పిన వాడు ఆయనని ముద్రలు వేసిన వాడు ఆయననే కాబట్టి వీళ్ళందరూ ఎవరు అర్థసాక్షులైన వాళ్ళందరూ ఎవరు వీళ్ళు ఎందుకు అట్లా ప్రార్థన చేస్తున్నారు పదవచనంలో నాద సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందో అని బిగ్గరగా కే కలిపిస్తున్నారు అంటే వాళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళకు కూడా తెలుసు టైం లో ఉన్న ధనికునికి కూడా తెలుసు ఏం జరిగిందో ఇంకా బ్రతికున్న తన తమ్ముళ్ల గురించి తెలుసు జ్ఞాపక శక్తి ఉంటది చనిపోయినాక కూడా మనుషులకి ప్రసంగి ఉండదని చెప్పిండడు కానీ కొత్త నిబంధనకు వస్తే ఏసు ప్రభు బయలుదేరుచు బయలుపరచుంది ఏసు ప్రభు ద్వారా మెమరీస్ వచ్చేసినాయి జ్ఞాపక శక్తి వచ్చేసింది ప్రభు లేకపోతే మరణించిన వానికి జ్ఞాపక శక్తి ఉండకపోయేది చనిపోయిన చనిపోయిన వారు మరో పడ్డవారు అంటాడు ఈరోజు ఏసు ప్రభులో ఉండి చనిపోయిన వానికి జ్ఞాపక శక్తి ఉంటుంది అందుకు మనం ఎప్పుడు భయపడము మరణం అంటే నీకు నీ ఇంటి మీద ప్రేమ ఉంటే నీకు భయం ఇస్తుంది సచిపోతున్నా భయం గాని ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తావో అసలు నీ ఇల్లు ఇక్కడ లేనేలేదు నువ్వేం కష్టపడి సంపాదించుకో లేనే లేదు ఈ లోకంలో అన్ని నాకున్నవన్నీ ఎప్పుడు పాడుతూ ఉంటావు పాట వేషధారణ నేను కష్టపడి సంపాదించుకున్నాను బ్రదర్ అంటావు పాటేమో నాకు ఇచ్చినవన్నీ నువ్వే నువ్వే ఇచ్చినావు ప్రభు అని పాట పాడతావు మళ్ళీ ఎవరు చెప్పండి వేశారా విశ్వాసంతో సంపాదించుకొని నేను కష్టపడ్డానని చెప్పుకుంటావు టెన్త్ క్లాస్ కూడా అంతే నేను కష్టపడి పాస్ అయినా అంటాడు పాస్ చేసిందే ప్రభు ఆయనకు రావాల్సిన మహిమని ఎందుకు ఇస్తలేరు నాకు రావాల్సిన మహిమ మీరు ఎందుకు ఇస్తలేరు నాకు అంటాడు కదా నాకు రావాల్సిన గుర్తింపుని మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు అంటాడు పాత నిమ పుస్తకాలు ఎన్నిసార్లు చూసినాం నాతోని మీరు ఉడంబడిక పడినరు అగ్రిమెంట్ చేసుకున్నారు నన్ను నన్ను కనపరచు రి మళ్ళు నన్ను ఎందుకు కనపరచలేదు మీరు దాన్ని తృణీకరించరు ఉడంబడిక కాబట్టి నేను మీ మీద భారం పెడతాను మీకు ఫ్రీడమ్ ఇవ్వండి మీకు ఫ్రీడమ్ ఇస్తే స్వేచ్ఛనిస్తే మీరు వాడుకోలేదు ఇంతకాలం అని మాట్లాడతారు దేవుడు అక్కడ పదకొండవ తెలని వస్త్రములు భార్యలో ప్రతి వానికి ఇయ్యబడను అంతవరకు లేదు వాళ్ళకి చూడండి పదకొండవ ఈ లోకంలో తెలని వస్త్రాలు ధరించుకోకపోతే లాస్ట్ మినిట్ లో తెలని వస్త్రాలు తీసుకుంటున్నాను ప్రభు నన్ను ఇప్పుడు క్షమించినా ఇప్పుడు విజయబ్రదర్ నిన్న మాట్లాడుతున్న సాయంత్రం ఎట్లా జరిగింది బ్రదర్ అసలు విజయబ్రదర్ కి ఏం అర్థం కావట్లేదు వాళ్ళ ఫాదర్ చనిపోయినాక ఏం చాలా అర్థం కావట్లేదు భాస్కర్ నాకు ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ లో చనిపోయిండు భాస్కర్ భాస్కర్ నేను చెప్తున్నా మళ్ళీ భాస్కర్ ఆ సమాధి చేయాలంటే చాలా కష్టం కదా భాస్కర్ పర్మిషన్ కావాలా ల్యాండ్ ఇవ్వరు కదా అట్ట సార్ అంటున్నాడు భాస్కర్ తెలియనంటావనమీ విజయ్ పా విజయ్ వాళ్ళ పాస్టర్ అవ్వడం అని తెలియదు కదా అంటే సొంత భావనే పాస్టర్ సొంత అక్క పాస్టర్ కానీ ఆయన ముందుకు రాలేదంట వాళ్ళ అక్క కూడా రాలేదంట తండ్రిని చూడడానికి మళ్ళీ సేవకురాలు ఆయన పాస్టర్ నేను వాళ్ళ గురించి తప్పు లెక్క పెడతాను మీరు బాగా అర్థం చేసుకున్నా నేను ఎవరి గురించి తప్పు చెప్తా నేను శ్రమాల కాలంలో ఎట్లుంటుందో మనుషుల విశ్వాసం అనేది చూపిస్తాను మీకు సొంత తండ్రి చనిపోతే మామ చనిపోతే అల్లుడు రాలేదు కూతురు రాలేదు విజయ్ ఒక్కడు బాధపడుతుంటే నేను మాస్టర్ చెప్పి వన్ సమస్యకి ఫోన్ చేయించిన పాస్టర్ ఓ నెసింహస్ గారికి నేను ఫోన్ చేసి చెప్పు పాస్టర్ ఎందుకంటే ఆయన తప్ప ఎవరు ల్యాండ్ అరేంజ్ చేయలేరు నేను మీకు కూడా ఎన్నిసార్లు చెప్పిన మనకి ఏబిపిఎం గ్రూప్ మనకి స్పెషల్గా చర్చ అంటూ లేదు కాబట్టి మనకి ఇవి కష్టమే ల్యాండ్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్స్ పిల్లలకి మ్యారేజ్లు కావాలంటే సర్టిఫికేట్లు ఇవన్నీ కష్టమని కానీ నేను అన్ని మార్గాలు చూపించిన మీకు చర్చ్ ని విడిచిపెట్టినాక మీకు అవన్నీ దొరకవు కానీ నేను చెప్పిన చర్చి ని విడిచిపెట్టిన మనల్ని విడిచిపెట్టాడు మీ పిల్లలకి తప్పగా మ్యారేజ్ లో అవుతాయి మ్యారేజ్ సర్టిఫికేట్లు కూడా వస్తాయి మీరు వరి కానవసరం లేదు చనిపోయిన వాళ్ళ శరీరాల గురించి వరి కానవసరం లేదు దేవుడు తప్పగా స్థలం అప్పుడు భాస్కర్ భాస్కర్ డబుల్ అరేంజ్ చేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ అరేంజ్ చేస్తాయి సిస్టర్ అరేంజ్ చేసి ఒక జేసీబీని తీసుకుపోయి ఇద్దరే విజయ బ్రదర్ వనే సిర్ ఇద్దరు పోయి ఆ సాయంత్రము రాత్రి చీకటి పడక ముందు జేసీబీతో తోపించరు ఎందుకంటే లోతులు పోవాలా ఈ కరోనా వైరస్ చనిపోయిన వాళ్ళని శవాలు నాటాలంటే బహులోతుగా తోవాల బహులోతుగా జేసీబీతో దోపించి ఇద్దరు పోయి అన్న భూస్థాపన చేసి వచ్చారు పదివేలు అయింది ఫైవ్ థౌసండ్ రూపీస్ జేసీబీకి ఆ ల్యాండ్ కయింది నేను మీకు చెప్పాల్సింది మీరు ఎప్పుడు కూడా వీటి గురించి వారిని మరణించ వరి కావద్దు కాబట్టి నాకు ల్యాండ్ ఓడిస్తానని వరి కావద్దు మన ప్రభు ఎంతో నమ్మదగిన ఒకటి నీకేంటంటే నీ ప్రాణం మీద నీకు తీపి ఉండద్దు నా నిమిత్తమే తన ప్రాణ్ని పోగొట్టుకున్న వాడు ఇహ పరమందు నూరు రెట్లు తిరిగి పొందుకోనని వాక్యం చూపించాను నేను మీకు కాబట్టి నీకు ఏది ప్రీతి ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయి నీకు ఇంటి మీద ప్రేమ ఉందో దాన్ని విడిచిపెట్టేసేయి నీ ఆస్తుల మీద ప్రేమ ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయి నీ ధన వ్యామోహం ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయి అందుకే దాన ధర్మాలు చేయడం నేర్చుకోండి అప్పుడు మీకు దాని మీద ప్రీతి ఉండదు లక్ష లక్షలు మనం హాస్పిటల్స్ తో ఖర్చు పెడతాం కానీ లక్ష లక్షలు ఎప్పుడన్నా దాన ధర్మాలు చేసినామా లక్ష లక్షలు చేస్తే తృప్తి ఉంటది హాస్పిటల్స్ లో వేరు నీకు తృప్తి ఉంటుంది ఉండనే ఉంటుంది అయ్యో ఇంత డబ్బు అయింది ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి అని దుఃఖపడతా ఉంటావు ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష లక్షలు దానం చేయలేదు కానీ నేను ఎప్పుడో నేర్చుకునేది కాబట్టి నేను ఈ రోజు వరకు హాస్పిటల్ అడుగుబెట్లే హాస్పిటల్లో పని చేయనిపోతాను కానీ ట్రీట్మెంట్ కొరకు నేను పో నేను విరవిగుతలేను అహంతం చెప్తలేను వాక్యం ఏ రీతిగా నా జీవితంలో నెరవేరుతుంది నేను మీకు రుజుపరచి చూపిస్తున్నా ఎందుకంటే అందులో జీవం ఉంది కాబట్టి దాన్ని మీరు రుచి చూడాలా ఆ వాక్యాన్ని రుచి చూస్తేనే కానీ మీరు వీటిని అర్థం చేసుకోలేరు తెల్లని వస్త్రాలు ఎందుకు అప్పుడు ఈ లోకంలో ఏమైంది వాళ్ళ తెలని వస్త్రాలు మురికి కాబట్టి పదకొండవ వచనంలో నేను చూపించేసి మరి కొంతసేపు ముందుకు వెళ్ళిపోతాను పిల్లని వసనములు వారిలో ప్రతి వారికి మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్క ఇక్కడ రెండు విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఇంతకు ఎంతమంది దేవుడి బిడ్డలు చనిపోయినారో ఇంకా చాలా మంది చనిపోబోతున్నారు ఈ వచనం చెబుతుంది భవిష్యత్తులో ఏం జరగదు అది మన స్టార్ట్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ తర్వాత అనుకుంటున్నాను నేనైతే ఈ ఇయర్ ఎండింగ్ తర్వాత జరగబోతుంది మరియు వారి వల్లనే చంపబడబోవు వారి సహదాసుల యొక్క యూత్ సహోదరుల యొక్క మీరు చెప్పండి సహదాసులు అంటే పాస్టర్స్ కదా సహోదరులు అంటే సభ్యులు కాదా సంఘ సభ్యులు కాదా పాస్టర్స్ సంఘ సభ్యుల సంఖ్య లెక్క పూర్తి అగు మొత్తం కంప్లీట్ కావాలా లెక్క ఇంకా కొంచెం కాలమే కొంచెం కాలమే మొత్తం ఈ లెక్క కంప్లీట్ కావాలా మొత్తం సేవకులు సహోదరులు అందరూ క్లీనప్ కావాలా హతసాక్షులు కావాల్సిందే ఇవా ఈ ప్రవచనం నేను దీనికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తలేను ఎందుకంటే నీకు అర్థం కావాలా దేనికి వ్యతిరేకంగా ప్రార్థించాలా దేనికి ప్రార్థించద్దు అయితే ఇది నెరవేరుతుంది అనేసి నేను సైలెంట్ గా అన్నం తిని పండుకొని ప్రార్థన చేసుకొని ఉపాసం ఉండేది కానీ కాదు నేను ప్రార్థించేది ఏంటంటే ప్రభావ ఎంతో మంది చవన పోతున్నారు ప్రభావ వాడు చనిపోక ముందు కనీసం వాడి జీవితం మీకు సమర్పించుకోవడం లాగానే ప్రేరించండి వాడు నశించుకోవడం మీకు ఇష్టం లేదని నాకు కూడా తెలుసు నాకు కూడా ఇష్టం లేదు ప్రభావ కాబట్టి వీళ్ళందరూ నశించిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పు ప్రభావా నా యొక్క లెక్క నా యొక్క పాత్ర ఎంతో నచ్చు జ్ఞాపకం చే నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే దాసులు కూడా పోతారు సహోదరులు కూడా పోతారు అని ఈ పదకొండవ వచనం జ్ఞాపకం చేస్తూ మనకి కాబట్టి ఒకసారి కొన్ని వాక్యాలు నేను చూపిస్తా ఇది ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది అనేది ఏ హెచ్కే ల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఏహెచ్కే ల గ్రంథము పదిహేడవ అధ్యాయం గతంలో మనం చూసినాము ఈ వాక్యాలన్నీ ఇప్పుడు అవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి మనకి షార్ట్ టైమే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం చూసినాము షార్ట్ టైమ్ మళ్ళా మనకు వాపస్ వస్తున్నాయి అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత వాపస్ వచ్చింది ఈ వాక్యాలు ఇంకో నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఎట్లుంటుంది మనకి ఎవరు తెలుసు నేను ఎక్కడ ఉంటానో నువ్వు ఎక్కడ ఉంటావో చూడెంట్ ఏజ్కెల్ గ్రంథము పదిహేడవ అధ్యాయం ఏజ్కెల్ గ్రంథము పదిహేడవ అధ్యాయం పదవ వచనం సంఘ గురించి క్రైస్తవ సంఘాల గురించి మాట్లాడుతుంది ఎనిమిది అవసరం చూడండి పావున నీవిలాగా ప్రకటింపము ప్రభువు యోహోశలు మనగా అట్టి ద్రాక్ష వల్లి బుద్ధి నందున ఎండిపోనట్లు జనులు దాని వేళ్లను పెరిగి దాని పండ్లు పోసివెతురు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంత మంది ఎంత కాపు చేసినా దాని వేళ్ళు ఇంకా చిగిరింపవు ఒక సమయం దాటినాక నువ్వు ఎంత ప్రయాసించినా ఏం కాదు ఎంత ప్రార్థన చేసినా ఏం కాదు అది నాటబడి నన్ను వృద్ధి పొందున తూర్పు గాలి తూర్పుకు సంబంధించినది మనం చూస్తాం జైమ్షాంగ్ నంబర్స్ తర్వాత మీ పోపుకుంటే చూడండి మీకు అందరికీ నావన్నీ విధానాలు నేర్పించేసిన ఈ పదాలు అర్థం చేసుకోవాలంటే ఎట్లా జైన్ షాంగ్ నంబర్స్ చూడాలని తూర్పు గాలి దాని మీద విస్తరగా అది పొద్దుగా ఎండిపోవును అది నాటబడిన పాధిలోనే ఎండిపోవును మరి యోహో నాకు ప్రత్యక్షమయ్యే సెలవు ఇచ్చింది తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను ఈ మాటల భావం చూడండి ఎవరు తిరుగుబడతానని చేస్తున్నారు సత్యం తెలిసిన వాడే తిరుగుబడతానని చేస్తున్నాడు నేను చూస్తున్న కొరతలు రాసిన రెండో పత్రిక రెండో పత్రిక దేనికి సంబంధించిందంటే ఆ పౌలు ఎంతో ప్రయాసపడి కొరతీ సంఘాన్ని స్థాపించిండు కానీ కొరంతి ఆయన ఇంకా రకరకాల ప్రాంతాలకు సేవ కొంతమంది దొంగ బోధకులు వచ్చి అక్కడ మొత్తం తారుమారు చేస్తున్నారు వ్యతిరేకమైన బోధన చెప్పి పౌలు పిచ్చి పట్టినోడు ఆయన మెంటల్లోడు ఆయనకి స్థిమితం లేదు ఆయన అంత అబద్ధ అబద్ధ బోధకుడు అని అన్ని పిచ్చి పిచ్చి ఆయన గురించి వ్యక్తి మాట్లాడుతున్నారు అప్పుడు ఆయన విన్న ఆ సంగతులను బట్టి రాష్ట్ర రెండో పత్రిక అది ఉంటది ఖచ్చితంగా ఉంటది నీ సేవ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటది కాబట్టి తిరుగుబాటు సంఘాలు ఎట్లా తిరుగుబాటు తనం చేస్తున్నాయి ఈరోజు వీరితో ఇట్లా నువ్వు ఈ మాటల భావము మీకు తెలియదా ఇదిగో బబులుని రాజు ఎరసలేంకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యుద్ధ ఉండుటకాయి బులోను పురంనకు వారిని తీసుకొని పోయాను కాబట్టి చక్ర కూడా మనం చూసినాం కొన్ని సంవత్సరాల క్రితం అందరు తిరిగి మళ్ళా బబులోనికే ఇప్పుడు ఉంటుంది మనం బబ్లోని కాలం మనం అందుకే ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు ఈరోజు ఫలాని తేదీ బెబులోని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అంటే మనసు వారు గుర్తు చేస్తుంటాడు మనం ఉంటుంది బబులోను కాలం అని ఇది శాశ్వతంగా నిర్మూలించబడే దినం బబులోను కాలం ఒకసారి అది ఎన్నటి కనిపేకుండా వెళ్ళిపోయింది ఇది రెండోసారి బబులోను సంపూర్ణంగా నిర్మూలించబడబోతుంది పంతొమ్మిదో అధ్యయండవసారి ఏజ్కల్ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చడంలో ఏజ్కల్ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చడంలో అయితే బహు రౌద్రము చేత అది పెరిగి వేయబడినదై నేళ్ల మీద పడవేయబడేను ఇది పాస్ టెన్స్ కదా గతం పడవేయబడినంటే జరిగిపోయింది ఆల్రెడీ నేళ్ల మీద పడవేబడెను ఈ ద్రాక్ష చెట్టు బహు రౌద్రము చేత అంటే ఆయన ఉగ్రతట్లు దాన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది వెరికి వేయబడినది నేల మీద పడవేయబడిను తూర్పు గాలి మళ్ళా నేను తూర్పు వచ్చాను మీకు బహుదీరంగా చూపిస్తాను తూర్పుకు సంబంధించిన తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడిపోయాను మరియు దాని గట్టి చువ్వలు చువ్వలు అంటే ఇట్లా మొద్దుల్లాగుంటాయి చిన్న చిన్న మన వ్రేళ్ళంతా లాగుంటాయి లేక రెండు వ్రేళ్లు కలిపితే లాగుంటాయి దాని మొద్దు అన్నట్టు దాని కొమ్మలు అన్నట్టు చూవలు అంటే కాబట్టి ఆ అవి అవి ఏం జరుగుతుందంటే ఆ గట్టి చూవలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చవ చువ్వ ఉంటే ఏమవుతుందంటే సైడ్లోకి వెళ్ళి చిగురులు వస్తాయి చెట్టు మొత్తం కొట్టేసిన చువ్వ ఉంటే చువ్వ సైడ్ నుంచి చిగురులు వచ్చి కొమ్మలు మళ్ళా చెట్టు పెరుగుతుంది ఆ చువ్వలే ఎండిపోతే అక్కడుంది వాక్యం మరియు దాని పునాది చువ్వలు దాని రూట్స్ అన్నట్టు పునాదులు దాని ఆరంభించిన ముద్దు అన్నట్టు అవి వాడిపోయి అగ్ని చేత కాల్చబడను ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిని ఎండిపోయి నీర్జల స్థలములు నిర్జల అంటే జలము లేని నీళ్లు లేని జలము లేని నీర్జలం అంటే జలము లేని స్థలాలు నీర్జలములలో నాటబడి నది మరియు దాన్ని కొమ్మల చువలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించినది గనుక రాజదండము నాకు తగిన గడ్డి చువ్వటిో ఇవ్వడబడ లేదు ఇదే ప్రలాప వాక్యము ఇదే ప్రలాపము నాకు కారణమగును ఏందది తిరుగుబాటుతనం తిరుగుబాటుతనం అంటే అవిధేయత అపవిత్రత ఆజ్ఞాతి క్రమం కాబట్టి ఆ పెండ్లిందుకు దేవుడు ఆహ్వానిస్తుండో అది సురక్షితమైన స్థలం ఏసు ప్రభుత్వం ఆ సురక్షితం ఎవరు ఆ ఇండి విందులోనికి పోతారో వాళ్ళంత సురక్షితంగా కాపాడబడ్డ వాళ్ళే పలుపులు వేయబడ్డాక బయట ఉన్న వాళ్ళ పరిస్థితి మహారోదన ఏడుపు హెచ్కేల్ గ్రంథంలో మరి వాక్యాన్ని చూపించేస్తే నేను ఈ రోజు ముగించేస్తా వచ్చే వరం ఈ ఐదో ఆరో అధ్యాయాన్ని మహు దీర్ఘంగా మనం చూస్తాం ఆపేటది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇంకా లైఫ్ లాస్ట్ అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ మళ్ళీ మనం ప్రకటన గ్రంథం చదవాలంటే ధ్యానించాలంటే ఎంత కాలం పడుతుందో మనకు తెలియదు అప్పుడు మీరెక్కడో నేను ఎక్కడ ఉంటున్నప్పుడు తెలియదు చూడండి ఇరవై అధ్యాయం గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం వచ్చనంలో నేను మిమ్మల్ను తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యంగా అప్పగించేదను తూర్పులో ఏముంది బబులోనుంది అంటే ఇస్లాం కంట్రీస్ కదా బబులోనొకప్పుడు ఇరాన్ ఇరాక్ మైదానంలో ఉండేడు ఇప్పుడు లేదు అది ఇరాన్ తూర్పున ఒక పెద్ద మైదానంలో ఉండేది అది ఇప్పుడు భూగర్భంలో ఉంది అది దాన్ని ఎవరు బయటికి తీయలేరు ఎన్ని సంవత్సరాలు తోవాలా దాన్ని బయట తీయాలంటే కాబట్టి నేను మిమ్మల్ని తూర్పుల నుండి మనుషులకు స్వాస్థ్యంగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపుర ముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు ఇప్పుడంతా బబులోను కాలంలో మనం జీవిస్తున్నాం ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని ఎందుకు దేవుడు ఆ రీతిగా చేసిండీ తిరుగుబాటు ధనం అని ఆయన చూపిస్తున్నాడు నిర్మియా దాన్ని ఒకసారి చూపిస్తే నేను మీకు ఈ రోజుకి మనం వాక్యాన్ని ముగించుకోవచ్చు నిర్మీయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం నిర్మీయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము ఇవన్నీ మనం ఇంతర్గతంలో చూసినాం ఇవన్నీ నిర్మీయ గ్రంథం కాదు ఇది గ్రంథం ఎసయ గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచనం తూర్పు నుండి క్రూర పక్షిని రపించుతున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాణిని పిలుచుచున్నాను వాడు ఎవడో మీరు అర్థం చేసుకోవాలి ఇందాక చూసినాం మనం ప్రకంధం ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలలో నేను చెప్పినాను దాన్ని నెరవేర్చేదని ఉద్దేశించిన్నాను సఫలం పరిచేదని బాగా నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను ఒక క్రూరమైన జనం ప్రకృతి సహజంగా జరిగింది ఆ రోజు బబులో నుండి నుంచి వచ్చే వాళ్ళు అసూర్యుల చెరువు వాళ్ళు ఈ శల్ బలకి ఈరోజు ఇది ప్రకృతి సహజం నుంచి ఆత్మీయంగా మారిపోయింది ఈ క్రూర పక్షి దేనికి సంబంధించిన దీనికి సంబంధించింది నేనే యోచించిన కార్యం నెరవేర్చువా ఆయననే ఆయనకు తెలుసు ఎవరు చేస్తారో నిన్న సాయంత్రం కూడా నేను చూపించిన సని హరిబురాజు చనిపోరీతిగా ఎవరు పోతారంటే యేహో దగ్గర నుంచి ఒక ఆత్మ వచ్చినట్లు చూసిన మనం వదంతి పుట్టించిన ఆత్మ దాని తర్వాత తన సైనికులను చంపిన ఆత్మ నెత్తిన ఆత్మ కాబట్టి ఇది ప్రపంచమంతటి ఇప్పుడు బయలుదేరిన ఆత్మ కాబట్టి దేవుడే చెప్పింది నేను చెప్పి నన్ను నెరవేర్చదని ఉద్దేశించి నన్ను కాబట్టి ఎవరు నేను ఎందుకు కఠిన హృదయలై నీతికి దూరంగా ఉన్నవార్లరా నా మాట ఆలకించడం ఇది కఠిన హృదయలన్నట్టు నా నీతిని దగ్గరకు రప్పించున్నాను అది దూరం లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సీఎం లో నుండి నియమించున్నాను ఇసైలనుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను కాబట్టి ఇప్పుడన్నా ఇదో లాస్ట్ అవకాశం అన్నట్టు ఈ ఇన్విటేషన్ లో పాల్పొందిన వారు తప్ప ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేయలేదు ఈ వాక్యం సొంత తలంపులను మనం విడిచిపెట్టేసి ఆయన సన్నిధికి వచ్చి కూర్చోవాలా వీటిని నేర్చుకోవాలా ఇది ఇంకా లాస్ట్ టైం ని మన జీవితాలలో మళ్ళా మళ్ళీ ఇవి మనం ధ్యానించలే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఇంత డీటెయిల్ గా అకటంగానే ధ్యానించడానికి గొప్ప గొప్ప దైవజనులకి అవకాశం లేకపోయాయి ఇవి ధ్యానించడానికి కానీ ఏ మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఒక లైఫ్ టైం ఇది నెక్స్ట్ లైఫ్ టైంలో నీకు ఇవ్వలేవు నెక్స్ట్ లైఫ్ టైం ముఖాముఖిగా దేవులు చేసే టైం ప్రార్థన చేసి ముగించుకుందాం పరశుద్ధర దేవా మీకు వదనాలని ప్రభు ఒక చివరి అవకాశం ఇస్తున్నారు ప్రిపరేషన్ సిద్ధపాటు ప్రభా పెళ్లి విందుకి సిధపరుస్తున్నారు ఆహ్వానించినారు ఎన్నో పత్రికలు ఇచ్చారు మాకు ఒకటి కదా రెండు కాదు సువార్తలు ఇచ్చారు ఒకటి కదా రెండు కాదు మరి వాటన్నిటిని చేత మేము ప్రభు ఆ యొక్క పెళ్లి విందులో అడుగు పెట్టాల బయట ఉన్నవాడికి శ్రమ తప్పదన్నారు నేను బుద్ధి లేని కన్యకలు కన్యకలే కానీ బుద్ధి లేదు అందరు శ్రమలుగుండక తప్పదని ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం తట కాబట్టి భూనివాసుల మీదకి తన మహా ఉగ్రత వచ్చిందని మీరు మాకు చూపించినారు మీ మధ్యలో నా ఉగ్రతను పెట్టినా మీరు మాతను అన్ని జాగ్రత్తగా పరిశీలించి మేము అందరం ముందు పోవాలి ఆరవ అధ్యాయం అంతా సిధపాటకు సంబంధించింది ముద్రలకు సంబంధించింది ప్రభు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ రోజు జరుగుతున్న వాటికి జ్ఞాపకం చేసుకున్న సేర్పడండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించి మేకొరకు సాక్షులు పెట్టకమని ఏ శ్రీకృష్ణాన్ని ప్రార్థిస్తాం తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థించ మహాపరుషుదుడ మహోన్నతుడ కనికర్మగల దేవ కృప కలిగిన తండ్రి జాలిగల దేవ దయామేడ కరుణమేడ ఏసయ్య నీకు వందనాలు తండ్రి నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు సర్వోన్నతుడ మహోన్నతుడు అబ్రహాం ఇసాకు యాకుబులు చెందిన గొప్ప వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడినో ప్రభా తండ్రి నాయన తండ్రి దివారాత్రములు ప్రభా నాయన మీరు మమ్మల్ని కాచీ మీ కృపలో భద్రపరుచుకున్నందుకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం వేసాయా నీకేగములు కలిగనుగాక హెలుయా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభా నీ ఆరాధనని ఆరాధించడానికి అలాగే నీ స్వరం వినే ధన్యత భాగ్యం మాకు ఈ సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు వేసాయా కృతజ్ఞతలు స్థూతులు ప్రభాతండ్రి పాటల ద్వారా మీరు మహిమలు అందారు ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభాతండ్రి ఆయన ప్రభావిన వాక్యం ప్రభావ మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతండ్రి మాకు మీరు ఇస్తున్న ఆఖరి చివరి అవకాశం ప్రభా తండ్రి నాయన మేము ఎక్కడ తప్పిపోవడానికి వీళ్ళేది ప్రభాతండ్రి నాయనా తండ్రి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇస్తాయి ఆ కృతజ్ఞతలు ప్రభాతండి నాయన అవిధేయత తిరుగుబాటు చేస్తే ప్రభా ఏ రకంగా మీరు శిక్షిస్తుందో నాయనా ప్రభా మీరు వాక్యం మాట్లాడారు ప్రభాతండి నైనా ఇప్పుడు మాలో ఏమైనా అవిధేయత ఉంటే అపవిత్రత ఉంటే ప్రభాతండి నైనా మా వాటిని మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని కనికిరించి కృప చేపించమని అడుగుతున్నాం ప్రభాతండి నా ప్రభావ నైనా ప్రభా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా అలాగే ప్రభా ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ప్రభా వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి ఈ వైరస్ బారిన పడకుండా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి నైనా వాళ్ళ ప్రతి సమస్యలు ప్రతి అవసతులు ప్రభ మీరే తీర్చండి ప్రభా వాళ్ళకి మీరే తోడుగా ఆదరించండి కనికరించండి ప్రభాతండ్రి ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా తండ్రి ఈ రోజుల్లో ప్రభాతండ్రి గొప్ప సమూహం అంతా విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు ప్రభా తండ్రి నైనా తండ్రి వైరస్కి నైనా తండ్రి భయపడుతున్నారు ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్న అధికారులను అలాగే ఈ లోకంలో ఉన్న వైద్యులని అలాగే ప్రభా వ్యాక్సిన్లని ఆశ్రయిస్తున్నారు కానీ ప్రభా స్వస్థ నీ దగ్గర ఉంది ప్రభా తండ్రి స్వస్థ పరిచే దేవుడు మీరు ప్రభాతండి నాయన మీరు ఎక్కల నీడలోనే మాకు ఆశ్రయం ఉంది మా కొండా కోట మా దాగుచోటు మీరే ప్రభా తండ్రి నాయన ప్రభా మీ రెక్కల నీడలో ఉంటే మేము క్షేమంగా ఉంటాం ప్రభా మీ రెక్కల నీడలో మేము సురక్షితంగా ఉంటాం ప్రభాతండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభాతండ్రి నాయన ఎవరైతే ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభాత తండ్రి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఐసీయుల్లో ఉన్నవాళ్ళు కానీ నా ప్రభ ఎక్కడైతే ఉన్నారో ప్రభా నాయన వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి వాళ్ళందరినీ ప్రపట్ల మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన మీకు ఉగ్రతకి మేము వ్యతిరేకంగా చేయట్లేదు కానీ మీరు మా పట్ల కనికరం చూపించమని ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రభా అవకాశం మా అందరికీ మీరు దయచేశారు ప్రభా తండ్రి ఆ అవకాశాన్ని మేము వినియోగించుకొని ప్రభా నాయన నీ ఎందు ప్రాధేయపడి నీ ఎందు సాగిలపడి ప్రభా తండ్రి నీకు సాష్టాంగా నమస్కారం చేసి నాయన నీ శరణు కోరుతున్నాం ప్రభా నాయన తండ్రి మమ్మల్ని కనికరించమని కృప చూపించమని నా ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రభాతండ్రి నా ప్రభా నైనా ప్రభా ఆయన విజయబాబు కుటుంబాన్ని ప్రభాతండ్రి కోవిడ్ బారిని పడింది ప్రభా ఏసయ్య ప్రభా వాళ్ళని స్వస్థపరచు ప్రభాతం అండి నాయన వాళ్ళని కనికరించు ప్రభాతం నా ప్రభావాలను ఆదరించి ఓదార్చు ప్రభాతండి నాయన మీరే తోడుండండి ప్రభాతండ్రి అలాగే వెంకన్న బాబు కూడా ప్రభా మీరు స్వస్థపరచండి ఆ కుటుంబం కూడా ప్రభాయన కోవిడ్ బారిన పడింది ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభాతండ్రి అలాగే సుబ్బరాజు ప్రభాతండి దగ్గు ఆయాసంతో ప్రభా నైనా జలుబుతో ప్రభా బాధపడుతున్నాడు అనారోగ్యంగా ఉన్నాడు ప్రభా మీరే స్వస్థపరచండి ప్రభాతండ్రి నాయన అలాగే ప్రభా కోవిడ్ టెస్ట్ కు వెళ్ళాడు నెగిటివ్ రావాలా ప్రభా అలాగే ప్రభా ప్రభా పరిశుద్ధరావు మాధురి కూడా ప్రభా నాయన కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు ప్రభా తండ్రి నాయన రేపో ఎల్లుండ రిజల్ట్స్ వస్తాయి ప్రభా మీరే నెగిటివ్ రావాలా ప్రభా తండ్రి అలాగే మాధులు ఉన్న ఇన్ఫెక్షన్ తీసివేయండి స్వస్థపరచండి ప్రభాతం నాయనా తండ్రి అలాగే చిన్న బిడ్డలు ప్రభాత తండ్రి స్టేసిస్ అమంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ వైరస్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడానికి వీల్లేదు ప్రభా ఆ కుటుంబాన్ని మీ కృపలో కాపాడండి ప్రభాత తండ్రి అలాగే ప్రభా తండ్రి రుతు సిస్టర్ ప్రభాత అండి ప్రెగ్నెన్సీతో ఉంది ప్రభా ఎయిట్ మంత్స్ ప్రభా గర్భఫలం యహో వైద్యు బహుమానం తండ్రి నా ప్రభాత్ అంటే తల్లి బిడ్డకి ప్రమాదం అని డాక్టర్లు వైద్యులు చెప్తున్నారు కానీ ప్రభాతండి మేము నమ్ముతున్నాం ప్రభాతండ్రి మీరు తల్లి బిడ్డలు ఇద్దరిని మీరు క్షేమంగా నాయన కాపాడతారు ప్రభాతండి మీ కృపల వాళ్ళని భద్రపరుస్తారు ప్రభాతండి నాయన తండ్రి నా ప్రభాతం అంటే మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభాతండ్రి ఇంకా ప్రభా నాయన మాలో ఏమన్నా అపయత అపవిత్రత ఉంటే నేను ఇంకా ఏదన్నా మీకు వ్యతిరేకంగా ప్రభా మీ ఆజ్ఞిక లోపడకుండా నాదేత చూపిస్తూ మీకు తిరుగుబాటు చేస్తే ప్రభా నాయన తండ్రి మమ్మల్ని క్షమించి ప్రభా ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రభా తండ్రి మేము యూజ్ చేసుకొని నీ వాక్యాన్ని మేము నాయన మా జీవితంలో స్వతంత్రించుకొని ప్రభా తండ్రి ఆ వాక్యాన్ని పాటించే ప్రభా తండ్రి అనేకులకు ఆ వాక్యాన్ని ప్రకటించి నీ రాజ్య వ్యాప్తిలో ప్రభా మేము ముందుండాలా ప్రభా తండ్రి నాయన విశేషమైన సేవ చేయాలా ప్రభా తండ్రి నాయన మీరే మాట్లాడినందుకు నాయన మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాయన నజరేడని ఏ సుక్రిస్తున్నా పేట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ సోత్రం ప్రభా పరిశుద్ధిలో గొప్ప దేవ సర్వశక్తివంతడా నీకు వందాలేసయ్యా అబ్రహామి శాఖ యాక గొప్ప దేవ కృపాశక్తి సంత జీవం గల తండ్రి నీకు వందాలేసేయ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి అయినా ఇక నీ దినానికి ప్రభావ మీ కృపణమా కనిగించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలేసేయ్యా నీకు కష్టదాత్మ అభిషేకం మా కనిగిరించి నడిపించడానికి వందనే సయ్యా నీకే కృతజ్ఞతలు అందించుకోవటం అయినా గొప్ప దేవాక్యం మీరు మాతో మాట్లాడడానికి నా దేవా తండ్రి నీకే వందాను ప్రభా అక్క బూరల తీర్పు అనే విషయం ప్రభానమ్ మా తిరిగి ప్రభాది మా కాలువలు తిరిగి ఇంకోసారి మాకు అవకాశం ఇచ్చినారు ప్రభా దాన్ని బట్టి నీకు అన్నా లేకప్పుడు మేము ధ్యానించినాం కానీ మరొక అవకాశం మీరు మాకు అనుగ్రహించారు ఇది చివరి అవకాశం అని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం కాబట్టి ఈ అవకాశంలో మేము సంపూర్ణంగా ఈ వాక్యం మేము నేర్చుకోవాలి ప్రభావ ఈ సమయంలో సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రభావ మీరేమో సహాయపడమే ఆదృష్టం ప్రార్థనలు మేము కనిపెట్టుకోవాలి ప్రభావ నాది ఇసు ప్రభావం ప్రభావతను బయలుదేరింది ప్రభావ అంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాము ప్రభావ అయినా ప్రవరణ గంధంలో ప్రభ నా ఈశ్వరు ప్రభ ఒక ఆరోగ్యం ప్రభ ఆరం అయింది మేము నమ్ముత్రం ప్రభా కాబట్టి ప్రభ ఈ టైంలో మేము ఏ రీతిగా మేము ముందుకు పోవాలో మీరే మార్గం చూపించి నడిపించండి ఈ వాక్యం సరి మేము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి మేము నేర్చుకోవాలి ప్రభావ నాదేవా ఎంతో మంది తెలియని వాళ్ళు ప్రభావ దేవ స్థితిలో పరియుండగా ప్రభావ ఆ పిల్లలు మీరు ఎంతో మేము ఆ రీతి మమ్మల్ని తయారు చేయడం ప్రాదిష్టం ఇంకా బలపరచండి నాదేవాసు ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా గొప్ప దేవ బహుశ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ నైనా గొప్ప జన శ్రమానికి ఏ రీతి కూడా గొప్పశ్రమం కల్పించాలో నైనా యశ్వభా ఏ రీతిగా ప్రభావ మేము ముందుకెళ్లాలో మీరు మాకు మార్గం చూపించండి మీ పర్లో గొప్ప జ్ఞానం అనుగరించండి ప్రభావ కృపమైన పరిశుద్ధులు అన్ని వందలు ఇస్తే ఉద్దేశమంతా తల్ల కాబట్టి ప్రభు ఇవన్నీ ముందే చెప్పినారు ప్రభావ రెండు వేల సంవత్సరాలు చెప్పినారు ఇవన్నీ జరుగుతున్నాయి అని అవి జరిగే టైంలో మేము ఉంటున్నాం ప్రభు మా కాలంలో జరగడం మరి విశేషం ప్రభావ కాబట్టి మేము విశేషమైన జాగ్రత్తగా మేము ఉండాలి ఆయన ఈసూ ప్రవణతని మేము ప్రతిక్షణం మేము తెల్లని వస్త్రం తీసుకుని ఉండాలి ఈసూ ప్రభా ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా మీ కొరకున ఎలాంటి తిరుగుబడతన చేయడం తెలియదు ప్రభావ ఈ లోకమంతా తిరుగుబడతాను ఉండేది ప్రభావ అందుకే ఈ చూపిస్తున్నారు ప్రభావ ఆయన కనికరించు మనకు ఆదిష్టం చూపించండి వాళ్ళంతా ప్రభావ మీకు చెంతకు రావాలా ప్రభా వాళ్ళ జీవం పోయిండేసు ప్రభావ అవకాశం మరియు ఆ బిడలకు ప్రతి బిడలు మీరు మీ కటాక్ష మీకు కనికెరం పెట్టండి గొప్ప జనమంతా మీ ఆకర్షించుకోండి ప్రభ నా తన ఈసూప్రవ మా సహోదరుల సహ సహదాసుల యొక్క సహ సంఖ్య ఇంకా సంపూర్ణంగా కావాలన్నారు ప్రభావ ఇంకా ఎంతోమంది ప్రభా ఈ రీతిగా ఉంటారు ప్రభావ ఈ వాక్యం ఈ ప్రవచనం నెరగొట్టింది ప్రభా నైనా ఇసు ప్రవణ తంది అది నెరవిన టైంలో మేము ఉంటున్నాం ప్రభా అది మేము ప్రవణత గ్రహించగలుగుతున్నాం ప్రభా నైనా ప్రభా ఓ ప్రభావ వైరస్ బారిన పాడుకున్న నీకులు మీ చెంతకు రావాలో తప్పులు పాపాలు తెలుసుకునే ప్రభా పశ్చాత్తాపంతో సన్నిధికి రావాలి ప్రభావ నా దేవ ఐస్ ప్రభావ తల్లి నీకు వందలు మీకు కనికరి చూపించిన ప్రభావి భూమివాసులందరి ప్రభావ భయంకరంగా శోధించబడుతున్నాయి ఆ టైంలో ప్రభావం ఏ రీతిగా ప్రభులకు మీ సువార్త ప్రకటించాలా రక్షణ సందేశం మాకు జ్ఞానం అనుగ్రహించిన ప్రభావ అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించే మనకు ఆదిష్టమైన రాబోయే దినాల్లో ప్రభావ ఏ రీతిగా స్వార్థ ప్రకటించాలో దేవా ఏ రీతిగా మేము ముందుకు పోవాలి మా పాత్ర ఏందో ప్రభ మేము తెలుసుకోవాలా ప్రభా మేము ప్రార్థనలు మేము కనిపెట్టుకోవాలా ఉపాస ప్రార్థనలు ఉండి ప్రభావ మేము కనిపెట్టుకోవాలా ప్రభావ మీకు పర్షదాత్మతో మీరు నింపబడాలా నూతనంగా మేము అభిషేకించబడాలి ప్రభావిని మీ ఆత్మతో నింపబడాల ప్రభావ మీ సన్నిధిలో మేము జీవించాలా ప్రభావ మీలో మేము జీవించాలా ప్రభావ మీ ప్రసన్నత ప్రభావ మీ సన్నిధిలో మేము జీవించాలని మీకు సహాయపడండి ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వందాలిసా నా తండ్రి ఈ ప్రా వైరస్ బారిన పడిన ప్రతి బ్రదర్స్ ను అందరూ మీరు కాపాడని ప్రభావ మీరు స్వస్థపచ్చని వైరస్ మీరు గర్ధించని ప్రభావ మీకు ప్రజీపించండి ప్రభావ బిడ్డలకు అవకాశం అనుగ్రహించాయని ప్రభావ నా దేవ ఈ ప్రభావం ఎంతో మంది ప్రభావ మీరు స్వస్థపచ్చినయన నీకు వందాలిసయ తండ్రి ప్రతి బిడ్డ మీరు స్వస్థపచ్చని ప్రభావ మా ప్రియుల సహోదరులకు ఎంతో మంది ప్రభావ వైరస్ బారిన పడిందిగా ప్రభావ ప్రతి ఒక్కరు మీరు స్వస్థపచ్చిన నీకు వందాలి ప్రభావ ప్రతి ఒక్కరు స్వస్థతను సంపూర్ణంగా మిగతా వాళ్ళకి అనుగించమని లేవని తండ్రి మీకు సాక్ష్యం పెట్టుకునే వాళ్ళ సాక్ష్యాన్ని మీరు వీళ్ళు దేవుడు ఏం చేశాను ప్రభ ఆ నింద మీకు రావడానికి వీలేదు ప్రభావ నీ నామానికి ఒక ప్రవడానికి వీలేదు ప్రభ కృపడా కనికరించమని ప్రాదిష్టమైనా నా తన మీకు మీ కనికరిం చూపించిన బిడలు పట్టాలైనా ఆ కలువరిశీలు మీరు చెప్పిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని అయినా కనికరించమని ప్రాద్ష్టం దృష్టించండి కృప చూపించండి ప్రభ మీరు ఆదరించిన బిడలు ప్రభ మీరు స్వస్థపచ్చి మీతో ఆకర్షించుకోండి లేకుంటే నశించిపోతారు ప్రవ్వ ఒక ఆత్మ కూడా మీకు ఇష్టం లేదు ప్రవ్వ అయినా ఇసుక మాకు కూడా ఇష్టం లేదు ప్రభావ నా తండ్రి ఈ నామం బట్టి మీరు ప్రార్థిస్తున్న ప్రతి బిల్ నిద్ర ప్రవతి స్పష్టపరచమని ప్రార్థిష్టమైన మీ కృఫ్లో భద్రపరచుకున్న నీకు అందలేసా ఈ ఆన్లైన్ ప్రేడ్ పాల్గొన్న ప్రతి నిద్ర మీరు ప్రతి ఒక్కరి ప్రభావం మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి గొప్ప సాక్షి పెట్టుకుని ప్రతి ఒక్క బిల్లు చుట్టూ మీ మీ దూతలు కాబట్టి అనుకరించండి ఇజాబ్ గారి గురించి నా తన ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటుంది కాబట్టి మీరు ఓదార్చండి ప్రభావ మీరు బలపరచండి ప్రభావ ఆయన కనికరం చూపించిన ప్రభావ బిడ్డల పట్ల ప్రభావ వాళ్ళ వైఫ్లు కూడా మీరు తాకని ప్రభు స్పష్టపచ్చండి మంచి ఆర్థిక దయచేయండి ఆ చిన్న బిడ్డ వాపు చుట్టూ అగ్నికరించి మీరే కాపతలు దయచేయం తర్వా స్వస్థపరిచండి నిజమైన హోదార్చని బలపర్చని మీ ఆధారణ మీ సమాధాన బిడ్డకు ఆ కుటుంబాలకు సమాధానం దయచేయం తర్వా అంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఆయన ఈసనుషుల ప్రేమ లేకపోతుంది ప్రభావ ఎంత భయంకరంగా ఉంది ప్రభావ తన్ని అక్రమం విస్తరించిన అనేకులు ప్రేమ తలారిపోతుంది ప్రభావ అలాంటి టైంలో మేము ఉంటున్నాం ప్రభావ ఆయన మీరు రాకడం బహు తొరగుంది ప్రభావ చాలా త్వరగా ఉంది ప్రభావ ఆయన ఈసు మీరు చూపించిన ఆ ప్రేమ మేము మర్చిపోకుండా మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ప్రభావ ఆయన మేము పోగొట్టుకోకుండా ప్రభా చివరి వరకు అంతం వరకు ప్రభావి సహించాలా ప్రభావ చివరి వరకు మీరు రక్షణ పాలనకి ఉండాలా ఆ పెళ్లి విందులో మేము ప్రవేశించాలా ప్రభావ మీరు ఇచ్చిన పత్రికలు మేము పట్టుకొని ఆ పెళ్లి విందుకు మేము పోవాలా ప్రభావా ఆ పెళ్లి విందులు మేము ఉంటేనే మేము సీల్ చేయబడిన ఇప్పుడు ఆహ్వానం మరోసారి ఇస్తున్నారు ఇది మేము లిస్ట్ చేసుకోకుండా ప్రతి దశలో పూర్ణ జాగ్రత్త కలిగే ప్రభావా జాగ్రత్తగా మేము జీవించాలా ఎలాంటి నిర్లక్ష్యంగానే ఎలాంటి అవిధ్యతలు పడకుండా ప్రతి క్షణం నేను భక్తితోని ప్రభావ మీ వాక్యంలో మేము జీవించాలా మరి విశేషంగా ప్రార్థనలు మేము ఎక్కువ గడపాలా కనిపెట్టుకోవాలా ప్రభావా అనేకులకు ప్రభావం ఏదైతే పరామర్శించాలిా ఏదైతే వాళ్ళని ఓదార్చలు మాకు జ్ఞానం అను గురించి నడిపించండి ప్రతి చోట మీకు సాక్షిలో పెట్టుకున్నైనా నీకు వందలేసేయ్యా మీరు ఆ ప్రభుత్వం మిమ్మల్ని సిద్ధపరచుకోనైనా మమ్మల్ని ఇంకా బలపరచండి ఇంకా సత్యంలో ప్రభు ఇంకా మేము ఆ తిలోతలు మేము ప్రభు ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరచండి ప్రభ గొప్ప దేవ ఎంత గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినది ఈ ధన్యత లోకంలో ఎంతో లేదు ప్రభావ మీరు మాకు అనుగ్రహించినది చివరి కాలంలో కానీ ప్రభావ అది మేము బహు విశేషమైన జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకోవాలా ఓ దేవ ఈ ప్రభావత మిచ్చిన తలాంతలు మీ మహిమత మేము అయినా ఈసూ ప్రభావ మాకు కృపవరాలు ఇస్తాను వేరే మాకు వాగ్దానం చేసిన ప్రవా వీళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు అవి మాకు అనుగ్రహించి అని ప్రార్థిస్తాం అనుగ్రహించినందుకే నీకు కృతజ్ఞతలు అర్పించుకుంటాము ఆయన పొంది ఉన్నది ప్రార్థించమన్నారు మేము పొందుకున్నాం ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన పర్వ నీకు వన్ మీ మై మధ్య మేము వాడుకోవాలా ఏ రీతిగా వెళ్ళాలో ప్రభావ వేరే మాకు సహాయపడండి మీ ఆత్మ ధర్మం నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీ ఆ కొరకు మనంతా సిద్ధపరచుకోని అయినా మీ ప్రకటన కదా ప్రభావా ధ్యానిస్తున్నానుగా ప్రభావ అయినా మేము మాది విశేష జాగ్రత్తగా మేము ప్రభా ప్రార్థన పూర్వకంగా ప్రభావ ఉపాసన ఉండే ప్రభావ ఈ వాక్యాలు మేము గ్రహించాలా ఆ రీతి మమ్మల్ని నడిపించాలి మమ్మల్ని సిద్ధపాటు చేయండి మేము సిద్ధపడుతున్నాం ప్రభు ఇప్పుడు మరోసారి మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నారు సంపూర్ణంగా మేము సిద్ధపడి ప్రభావం నేర్చుకున్న ప్రభావితం ప్రకటించాలా ప్రభావ ఓకే ఎవరంటే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి ఆ రీతిగా అలాంటి ఆత్మీయమైన ఆసక్తితో మమ్మల్ని నడిపించి నీ నామానికి మేము నేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు తండ్రి ఆ మేన్ ఆమె పరిశుద్ధరా ప్రేమ కలిగిన దేవాజీవం కలిగిన తండ్రి పరలోక మంది ఉన్న ఏమో తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా అయినా నువ్వు ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు నా తండ్రి నాయన యొక్క ప్రేమకుని యొక్క కృపా కనికరంకు నీ కోట్ల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఇదిగో ఆయన ఈ మధ్యాహ్న కాల సమయం ఉన్న ప్రభావ ఈ వాక్యాన్ని మేము ధ్యానించడం ప్రభా నన్ను నేను ఆరాధించడం ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కోట్లాది స్తోత్రాలు ప్రభావ ఎంతో మందికి మర్మాలు తెలియదు ప్రభావ ఎంతో మంది నాయన పుట్టుమిట్టాడుతున్నారు కానీ ఈ రోజు తండ్రి ప్రభా మీ దాసం ద్వారా ప్రభావం ప్రతి ఒక్క విషయాన్ని మాకు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభావ నా తండ్రి మేము ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా ప్రభావ ముందుకు వెళ్ళాలి ప్రభావ ఈ శ్రమల దినాల్లో ప్రభ ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభావ మీరు మాకు బోధిస్తున్నందుకని నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభ అంతటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభా వాక్యాల నుండి మా హృదయంలో మేము రాసుకోవాలా ప్రభావ నా తండ్రి కుడి కుడికి కానీ ఎడమకు కానీ తిప్పకుండా నీవు చూపించే మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ప్రభావ ఇదిగో ఆయన మార్గాల్లో ప్రభావ ఎన్నో ఆటంకాలు వచ్చినా ప్రభావ వాటన్నింటినీ ఎదురిచ్చే ఎదుర్కొనే శక్తిని బలాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ ఇదిగో నాయన లోకంలో ప్రభా భయంకరమైన మహాశ్రమలు ఉన్నాయి ప్రభావ నా తండ్రి ఎంతో నా ప్రభావ వైద్యం అందక నా లేక ప్రభావ భయంకరంగా నా ప్రభావ సఫర్ అవుతున్నారు ప్రభా నా తండ్రి వాళ్ళందరి పట్ల మీకు కనికరం చూపించండి ప్రభావం అయినా ఇలోకస్తుల ప్రభావం రాబందు పిక్కు తింటున్నారు నా ప్రభావం మందులు కూడా లేకుండా చేస్తున్నారు ప్రభావం అయినా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు ప్రభావం ఏ ఆదాయం లేని నా ప్రభావం ఇటువంటి ఆధారము లేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రాభానతని వారందరి పట్ల కనికరం చూపించండి తండ్రి నైన్ వారందరికీ నా ప్రభావం మీరే కంచకా దయచండి ప్రభావం మీరే స్వస్థపరచండి నాయన ఎంతో మంది ప్రభావం ఇబ్బంది పడుతున్నారు నాయన ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభావ నన్న మేము ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయినాం ప్రభావ ఆయన మీరే మాకు మీరే కనికరం చూపించండి తండ్రి నువ్వు మీరు మీరు మీరు చూపించే కనికరం ద్వారానే ప్రభావ మేము బ్రతకగలం ప్రభా మీ కృప వలని మేము బ్రతకగలుగుతున్నాం ప్రభా మీ కృపలేని మేము బ్రతకలేం ప్రభా మేము జీవించలేం నా ప్రభ మరణ పాత్రలేం మమ్మల్ని మీరు జీవంలోకి నడిపించిన దేవుడు వయహాన్ మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఆయన మీ యొక్క సువార్థ తెలియని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు నాయన నా ప్రభ మీ యొక్క వారి వరకు వెళ్ళాల ప్రభా నైనా నా ప్రభ అటువంటి అటువంటి స్వార్థ విషయంలో ప్రభా మీరు మమ్మల్ని వాడుకోండిన తండ్రి ఇదిగో నా ప్రభావ ఇప్పటి వరకు ఆయన నిరుపయోగంగానే ఉన్నాం ప్రభా నా తండ్రి ఇక మీదటైనా ప్రభా ఈ నామ మహిమార్థమైన ప్రభా రాజ్య స్వార్థ ప్రకటన కొరకు మేము పని చేయాలని ఆశంగా మీరు మార్గం చూపించండి తండ్రి మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభావ ఆయన ఒట్టి వర ఒట్టి పాత్రల మేము మిగిలిపోవడానికి వీల్లేదు నాయన ప్రభా పనికి పాత్రలుగా మమ్మల్ని మలుచుకోండి తండ్రి ఇదిగో నా ప్రభా ఎంతో మంది ప్రభావ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రభావ విజయ ప్రదర్ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభారి పట్ల మీకు కృపా కనికరం చూపించండి తండ్రి వారికి ప్రతి ఇబ్బందుల్ని ప్రభావ మీరు తీసివేయండి ప్రభావ నేను ఇక్కడ పాల్గొన్న ప్రతి ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభావ ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరి చుట్టూ మీరు కంచ కాదాలు దయచేయండి నాయన మీరేమైనా మీరు తప్పితే మాకు ఈ లోకంలో కాపాడలేరు ప్రభావ ఎవరిని మేము అమ్ముకున్న ప్రభావ వ్యర్థమేనాయన మిమ్మల్ని నమ్ముకుంటేనే మేము బాగుపడగలం ప్రభావ మేము బాగుపడతాం ఉన్నదండ్రి మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండాల ప్రభావం మీద విశ్వాసం కలిగి ఉండాలి ప్రభావ మిమ్మల్ని మేము ఆధారంగా చేసుకొని బ్రతకాల ప్రభావ అటువంటి కృపను కనిక శక్తిని మాకు అనుగ్రహించినయన ఈ యొక్క శ్రమల దిన ప్రభావ మీరే మాకు శక్తిని బలాన్ని దయచేసినైనా ల లొంగిపోకుండా అపవాది తొంగిపోకుండా ప్రభావ గట్టిగా నిలబడే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన కృపా కనికరంతో మమ్మల్ని కాచి కాపాడినైనా ప్రతి ఒక్కరికి మీరే తోడైనా నడిపించిన యేసు క్రీస్తు పరిశుద్ధను అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి కొందలు ఇస్తాను ప్రభా ఈ వాక్యం మా ఉద్యమంలో భద్రపరచనియాప్ కూర్చొని ప్రభా హేసుకొని చాయించనీ నా దీవానికి శ్రోత చేస్తాం హళద్య నా దీవానికి శ్రోతం చేస్తాం శ్రమకాలంలో ఉంటుండ నా దీవానికి శ్రోతం మన విజయ విజయ కుటుంబం ఉల్లాసం వస్త్రం జరిగే దుఃఖం తొలగించి ఆ కుటుంబం ఇంకా ముందు ఆ కుటుంబం ఈ సరస్వతో దివానికి శోతం చేసాం వైసప్రభ నాదివా దేశం జనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ విధానం స్వచ్ఛపరిచి వాళ్ళ శిల్వ దర్శనం తెచ్చి జ్ఞానం తెచ్చని దేవుడు లేడా వాళ్ళతో మీరు మాట్లాడే అలాగే వాళ్ళ ప్రభావ అవకాశం వాళ్ళ పాపం క్షమించండి అక్కడ విడిసిన ప్రభా అలా మా పాపం దేవత నాది అందరికి రక్షణ కలగాల ప్రభా డాక్టర్ కఠిన తొలగించండి నర్సు జ్ఞానం తెచ్చని వాళ్ళు కాపాడండి సువార్తలు నడిపించండి అలాగే నాది అతి ఒక రాజ్యాత్ ప్రతి ఒక్క వ్యక్తి అలాగే పేదరికం లేవలేదు వాళ్ళకి ఆశీర్వాద దీవించి సస్పరిచి రక్షణ సాధనం జరిగించని ముఖ్యంగా మా సోదరులకు ఎంతో ప్రభావం వైరస్ పట్టింది వాళ్ళు క్షమించమని ప్రార్థించం వాళ్ళు ఎట్లా ప్రార్థించాలా జ్ఞానం వాళ్ళ ఆత్మండి పరిశుభాత్మకుడి ఓదార్చిపరించి ప్రభావ కుటుంబం దీవించి ఆశీర్వాదించి ఇంకా ఎట్లా వెళ్ళాలా మీరే ధైర్యం విశ్వాసం బలం శక్తి దయచేసి అలా అనాది అని స్థాతం అలదిగా మీ అడుగు జగన్ నడిపించి వనీస్తున్నాం ప్రసన్ ఇచ్చింద్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో